గణానా గణపతి ఉపమశ్రవస్తమం బ్రహ్మణుభిశేదసాదనం సదాశివసమారంభా శంకరాచార్యమస్మార్యపే గురు పరంపరాేయ త్రవక్ష్యామిామతమతే అనాదిమత్పరం బ్రహ్మా నప్తన్నా సదు మామూల లో కృవా అమృతమశ్ను అనే దృష్టి ఉంటుంది ఇంకా అమృతాన్ని పొందాలంటే ఏదో చెయ్యాలి అంటే కర్మ ద్వారా మనం గొప్పతనాన్ని అమృతము అంటే సంస్ంగ్ సుపీరియర్ అభీష్టమైనది కాబట్టి మనకి ఏది అభిష్టమైనది లభించాలన్నా మనం ఏదో ఒకటి చెయ్యాలి అనే అభిప్రాయం లోకంలో ఉంటుంది అది సహజం తప్పలేదు కాదు చిన్నప్పటి నుంచి అలా చేసి చేసి చేసి ఎవేవో లక్ష్యాలను మనిషి పొంది ఆ ఆ ప్రవాహంలో ఉంటుంది మనిషి యొక్క మస్తిష్కం కాబట్టి మనం కర్మ ద్వారా శ్రేష్టమైన దాన్ని పొందగలము అనే దృష్టిలో ఉంటాం లోకమంత అలాగే ఉంటాం చేతనే కర్మవాదులు ఎవేవో కర్మలు యజ్ఞాలు యాగాలు చిన్నవి పెద్దది పోటీ పడి ఒకప్పుడు ఇతరులతో పోటీ పోయి ఒకప్పుడు తమకు తామే పోటీ అయ్యి చేస్తూ ఉంటారు ఉదాహరణ ఇంకొక ఆయన చెండి ఆయన ఇంకో ఆయన శత చర్య చేస్తారు అంటే హీ రిపీట్స్ దేమ్ సేమ్ హండ్రెడ్ టైమ్స్ సహస్ర చర్యలు చేస్తారు ఇంకొక ఆయన ఫైవ్ నెంబర్ ఏదంటే చేస్తారు ఆ నెంబర్ సంస్కృతంలో ఉండాలి నాలుగు ఉంటే పలికి సంస్కృతంలో వెయ్యి పై నెంబరు పదివేలు అయ్యిత అంటారు అయ్యిత అయ్యిత చెంది చేస్తారు అంటే వాళ్ళకున్న అంగబలం అర్థబలం చూసుకుని దానికి పెద్ద నెంబర్ సెలెక్ట్ చేసుకుని చేస్తారు అలాగే ఇతర కూడా మీకు అలాగే చెల్లియే సో తీర్థయాత్రలోనే అలాగే చేస్తూ ఉంటారు ఒకసారి వీళ్ళు వస్తే ఇంకొక ఆయన మూడు సార్లు వెళ్ళొస్తే ఇంకొక ఆయన పద్దెనిమిది సార్లు వెళ్ళొస్తే అలాగా ఇట్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి కర్మ చేస్తారు ఇతరులతో కాంపిటీషన్ ఉండొచ్చు లేకపోతే ఒకప్పుడు తనతో తనకే కాంపిటీషన్ అంటే తను చేసిన దానికి పెద్దది ఇంకొకటి తనే చేయాలి ఈ విధంగా కర్మ ద్వారా శ్రేయస్సును పొందగలము అనే దృష్టితో మానవుడు ప్రవర్తిస్తూ ఉంటారు అంటే భగవద్గీతలో ఆ దృష్టిలో మౌలికమైన మార్పు ఉంటుంది కర్మ ద్వారా శ్రేయస్సును పొందడానికి దారి సుగమం అవుతుంది సందేహం లేదు దాన్ని కర్మయోగము అని అంటారు కానీ మోక్షము లేక శ్రేయస్సు అనేది జ్ఞానము వలన లభించ అమృతమస్తు తెలుసుకోవడం మనిషి కృతార్థులవుతారు తప్ప కేవలం చేయడం ద్వారా కృతార్థత ఉండదు అనే ఒక మౌలికమైన ప్రతిపాదనను భగవద్గీత చేసుకోండి ఈ ప్రతిపాదన వెనుక పెద్ద దేవరహస్యం లేదు చాలా సహజమైన సరళమైన ప్రతిపాదన దాన్ని మనం చాలా తేలిగ్గా మనం అర్థం అటువంటి ప్రతిపాదన ఎందుకంటే మనిషి యొక్క సాధమేమి అనే దాన్ని మనిషి యొక్క విముక్తి ఆధారపడి ఉంటుంది రిడమ్షన్ అంత రిడం ది హ్యూమన్ బీయింగ్ డిపెండ్స్ అపాన్షియల్ నేచి నఫ్ ది మనిషి యొక్క సాధమేమి దృష్టాంతానికి ఎద్దు యొక్క సాధమేమి అంటే బరువులను మోగుతా దురము యొక్క సాధమేమి అంటే పరిగెత్తుత దురము యొక్క సాధన పరిగెత్తుతా అన్న దురము యొక్క సాధన బరువులను మోగుతా అనప్పుడు పరివెత్తుత సో అలాగే దేనికి ప్రతిదానికే ఒక సాధనవుతుంది మనిషి యొక్క సాధమేమి అన్నట్లయితే కర్మయా జ్ఞానమా అని మీరు ఆలోచించినట్లయితే కర్మ ఉంటుంది మనిషి జీవితంలో కానీ మనిషి యొక్క సాధన కర్మ కాదు జ్ఞానము అది నాకు అసలు సాధించబట్టి ఎందుకి విముక్తి కర్మ చేత లభిస్తే లభించవచ్చు దాకా మనిషికి విముక్తి మటుకు కేవలము జ్ఞానము వలన లభించర్మ మాట ఏమిటి కర్మ ఉపయోగించడా ఉపయోగిస్తుంది ఆ జ్ఞానానికి బాటలు వేయడానికి ఉపయోగపడుతుంది కర్మయోగము వల్ల కర్మ జ్ఞాన మార్గానికి కావలసిన బాటలు వేస్తుంది అంటే ప్రిపరేషన్కు ప్రపయోగపడుతుంది కానీ విముక్తి మటుకు జ్ఞానము వలననే సంభవము ఇది అత్యంత మౌలికమైన ప్రతిపాదన జ్ఞాప్య అమృతముశ్ ఆ తెలివి అంచేతనే బ్రహ్మ బ్రహ్మ ఆరాధ్యం బ్రహ్మ ఉపాస్యం బ్రహ్మ ధ్యేయం బ్రహ్మ ఆరాధించదగిన బ్రహ్మ ఉపాసించదగిన బ్రహ్మ అంటే కర్మ ఉపాసన ఇక్కడ ధ్యేయం బ్రహ్మ ఆరాధించదగిన బ్రహ్మ ఉపాసించదగిన బ్రహ్మ సందర్భాలలో భేదము ఉండదు ఎంతో కొంత భేదం ఉంటుంది భేదం లేకుండా ఆరాధన ఉపాసన సంభవము కాదు ఎత్కించి భేదం ఉంటుంది ఎత్తికించు అక్కడ కూడా పూర్తి భేదం ఉండదు ఎత్కించి భేదం ఉంటుంది కానీ జ్ఞానములో ఉండే మహిమ ఏమంటే సుఖరాము అభేదము ఉంటుంది అదే తెలుసుకోదగదు భేదం సత్యమైతే జ్ఞానంతో ఏమి ఉండదు కర్మ ఉపాసనలే ఉంటాయి భేదము కల్పితమైనప్పుడు మాత్రమే జ్ఞానము ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తుంది ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అమృతమస్తు అంచేతనే బ్రహ్మ ఈ సందర్భంలో బ్రహ్మ ఆరాధ్యము ఉపాస్యము కాదు ఈ సందర్భంలో మరో సందర్భంలో అలా ఉంటుంది ఈ సందర్భంలో బ్రహ్మ జ్ఞేయము తెలియదగినది అని కాదు తెలియదగినది ఏమిటా బ్రహ్మ అంటే అనాధిమత్ కాలమునకు అతీతమైనది పరం దేశమునకు అతీతమైనది బ్రహ్మ వస్తు పరిచ్ఛేదమునకు అతీతమైనది అనాధిమత్ పరం బ్రహ్మ అది వ్యవస్థ బ్రహ్మ అంటే మరొక వస్తువు కాదు ఎలా అయితే ఆభరణాల షాపులో బంగారము మరో ఆభరణం కాదు మరో ఆభరణం కాదు నెక్లెస్ ఆభరణము ఇయర్ రింగ్ ఇంకో ఆభరణము చూడమణి ఇంకో ఆభరణము కంకణము మరో ఆభరణము కంటే ఇంకో ఆభరణము బంగారము మరో ఆభరణం అనుకోండి కదా బ్రహ్మలాది బ్రహ్మ మరో వస్తు మనిషి పశువు పక్షి దేవత జంధర్ముడు యక్షుడు కిన్నరుడు మనిషి దేవుడు దేవుడి యొక్క వాహనము దేవుడి కొడుకు దేవుడి భార్య ఇవన్నీ కూడా మరో మరో మరో వన్ మోట్ మన్మోట్ వన్మోట్ బ్రహ్మ సో వన్ మోట్ నో బ్రహ్మ ఈజ్ వన్ మోర్ ఐటమ్ కాదు వన్ మోర్ ఐటమ్ అనుకోండి అప్పుడు బ్రహ్మానే ఐటమ్ మిగిలిన వాటి అన్నింటి చేతను పరిచ్ఛం అవుతాం పరిచ్ఛం అవుతాం లిమిటెడ్ అవుతాం టేబుల్ మైక్ అన్నప్పుడు మైక్ ని టేబుల్ లిమిట్ చేస్తుంది టేబుల్ ని మైక్ లిమిట్ చేస్తుంది లైక్ వాట్ టేబుల్ ఎండ్ అయ్యి మైక్ బిజినవుతుంది కిక్కించి చూస్తే మైక్ ఎండ్ అయ్యి టేబుల్ బిజినవుతుంది కాబట్టి వేరు మైక్ ఎండ్స్ అక్కడ టేబుల్ బిగినం వేరు టేబుల్ ఎండ్స్ అక్కడ మైకు బిగినం టేబుల్ ఎండ కాకుండా మైకు దిగింది కాదు కాబట్టి ఈ విధంగా మైక్ అనగానే టేబుల్ని పరిచ్ఛిన్నం చేసేస్తుంది అలాగే బ్రహ్మ అనగానే ఇతరములన్నీ పూర్తయ్యాక బ్రహ్మ వస్తుంది ఇక కాని బ్రహ్మ బ్రహ్మ కాని ఇతరముడు అదే పరిచ్ఛేదము అన్నారు మనసు పరిచ్ఛేదము అలాగంటే పరిచ్ఛేదము లేదు కనుకనే ్రహ్మ అనే శబ్దంతో వ్యవహరించున్నారు కాబట్టి బ్రహ్మ అంటే ఇట్ ఈస్ నాట్ వన్ మోర్ ఐటమ్ ఈ జగత్తులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి కోట్లాంటి ఐటమ్స్ ఉన్నాయి బ్రహ్మ ఇంకో ఐటమ్ వీటన్నిటికంటే గొప్పదై ఉండొచ్చు దూరంగా ఉండొచ్చు పైన ఇంకో ఐటమ్ అన్నది కాదు బ్రహ్మ ఇప్పుడు టేబుల్ ఎండ మైక్ పూర్తయి మైకు దిగినాయి మైక్ ఎండ్ ఐ టేబుల్ బిగినైస్ కానీ మ్యాటర్ అంత మ్యాటర్ మ్యాటర్ అంత అప్పుడు టేబుల్ మైక్ అన్నప్పుడు మ్యాటర్ ఎండ్ అవుతుందా ఎండ్ అవ్వ మ్యాటర్ బిగిన్ అవుతుందా బిగిన్ కాదు టేబుల్ ఎండ్ అవుతుంది మ్యాటర్ ఎండ్ అవుతుందా ఎండ్ అవ్వాలి మైక్ బిగిన్ అవుతుంది మ్యాటర్ బిగిన్ అవుతుందా బిగిన్ అవుతుంది కాబట్టి కేబుల్ మైక్ అనే ఐటమ్స్ గే పరిచ్ఛేదం దాన్ని వస్తు పరిచ్ఛేదం అంట ఐటమ్ వైజ్ లిమిటేషన్ అది మేటర్ కు ఉండదు మేటర్ కు ఉండదు ఆ మేటర్ పేరే బ్రహ్మ అంటే వస్తు పరిచ్ఛేద రహితము ప్రతిదీ ఒక కాలం నందు పుట్టి ఇంకో కాలంలో గుట్టుతో ఉంటుంది దాన్ని కాల పరిచ్ఛిన్నం అంట బ్రహ్మ బిగినింగ్ లెస్ అంటే బిగిన్ అవ్వదు కాబట్టి ఎండ్ అవ్వదు అనాభిమత మామూలుగా జనులు అంటే అధ్యాత్మమునందు శ్రద్ధ గల జనులు కూడా ఏమో కథలు వినడానికి అలవాటు పడుతుంటారు ఒక రాక్షసుడు ఉండను ఆ కథ శుభ కథ అంటే ఏముండాలి ఒక రాక్షసుడు ఉండాలి ఒక మహర్షి ఉండాలి ఒకటోనలో శాపాలు ఉండాలి కొంత మలుపులు అవి ఉండాలి అది స్క్రిప్ట్ మీద ఆ స్క్రిప్ట్ మీద పోతూ ఉంటాం ఎన్ని కథలైనా ఇదే స్క్రిప్ట్ ఎన్ని సినిమాలైనా ఒకటే కథలో పోతూ ఉంటాయి కదా ట్రయాజిల్ నాయకుడు ప్రతి నాయకుడు నాయిక అదే ట్రయాంజిల్ లో పోతూ ఉంటాయి పంతొమ్మిది వందల ఇరవైలో సినిమా అయినా అదే రెండు వేల ఇరవైలో కూడా అదే సినిమా పోతూ ఉంటాయి అలాగే కథ అంటే ఏ పురాణమైనా కూడా ఓ మహర్షి ఓ శాపము ఒకటో రెండో శాపాలు ఓ రాక్షసులు ఓ దేవత ఓ యుద్ధం ఓ వరం ఇవన్నీ కలిగితే కథ ఈ కథలు వినడానికి అలవాటు పడు వాళ్ళని అనాదిగ పరం బ్రహ్మ అంటే ఏదో చేదు పంచదారులైన కాశీ తాగుతున్నట్టుగా అంటే కుంకుడుకాయ రసం తాగుతున్నట్టు సో నీకు అలా ఉండదు కానీ కొంతమందిగా ఉండచ్చు సో యూ షుడ్ బి వెరీ ఓపెన్ మైండెడ్ నేను కొంచెం రిలాక్స్ అవడానికి కూడా దిగేసా ఉంటారు ఇట్స్ ఓకే కాబట్టి అజాదిబట్ టైం లెస్ పరం స్పేస్ లెస్ బ్రహ్మ ఇట్ నాట్ అండ్ ఐటమ్ ఐటమ్ వైజ్ లిమిటేషన్ లేని తత్వము సత్య వస్తువు టైమ్లెస్ స్పేస్ లెస్ ఆబ్జెక్ట్ వైజ్ లెస్ సత్య వస్తువు అనాదిబట్ పరం బ్రహ్మ అని చేతనే ఆ వస్తువుకి మీరు మామూలుగా ఉపయోగించే భాష ఏ భాష అయితే పరిచ్ఛిన్నమైన కాల పరిచ్ఛిన్నమైన దేశ పరిచ్ఛిన్నమైన ఐటెం వైజ్ పరిచ్ఛేదం కలిగిన వస్తువులకి మీరు ఏ భాష వాడతారో ఆ భాష ఆలోచించే పద్ధతి ఆ సోచ్ ఆ సోచ్ ఆలోచించే పద్ధతి అది దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైన బ్రహ్మ విషయంలో పోసాగదు కదా పోసాగదు కాబట్టి దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైన బ్రహ్మ విషయంలో అస్థి నాస్తి అనే ద్వంద్వము అపనిచిరాదు నది ఎందుకంటే అస్థి నాస్తి అంటే అది దేశపరిచ్ఛిన్నము కాల పరిచ్ పరిచ్ఛిన్నము అంటే లిమిటెడ్ అటువంటి వాటికి ఉపయోగిస్తారు ఆ భాష ఆ భాషను బ్రహ్మ విషయంలో ఉపయోగించటానికి పోసాడు కాదు ఇది జనరల్ చర్చ ఇది రీట్యాప్ అంట మీరు ఎపిసోడ్స్ చూసుకుంటారు కదా టీవీలో సోఫ్ ఓపెరా అనే సో కూడా నాకేమీ గుర్తు లేదు నేను ఎప్పుడు చూడలేదు కూడా వాటిల్లో రెండు ఎపిసోడ్ మనకు కూడా అలాగే ముప్పై తొమ్మిదవ ఎపిసోడ్ ముప్పై తొమ్మిదవ ఎపిసోడ్లో ఏవి చెప్పారంటే అసలు ముప్పై ఎనిమిదిలో ఏం చెప్పారో రెండు భాషలు చెప్పి ఒకసారి గుర్తు చేస్తే బాగుంటుందని ఆ ప్రయత్నం చేసినాను ఇప్పుడు నేను చెప్పిన క్లాసులో చేసిన చర్చ ఏంటంటే మామూలుగా లోకంలో భాషని ప్రయోగిస్తా శబ్ద ప్రయోగం చేస్తా శబ్ద శబ్దాన్ని ఎందుకు ఒక అర్థాన్ని కన్వే చేయటం కోసం శబ్దాన్ని ప్రయోగిస్తారు ఈ దీన్ని ప్రవృత్తి నిమిత్తము అంటారు ప్రవృత్తి అంటే ప్రయోగము అని అర్థం శబ్ద ప్రయోగానికి ప్రవృత్తి అంటే యు మూవ్ మీరు విశ్రాంతిగా ఉన్నవారు మీరు ఒక యాక్టివిటీ మొదలు దాన్ని ప్రవృత్తి అంటారు ఏమిటా యాక్టివిటీ మాట్లాడడం మాట్లాడడం యాక్టివిటీ ఏమి దాన్ని ప్రవృత్తి అంటే శబ్ద ప్రయోగము దానికి ప్రవృత్తి అని దానికి నిమిత్తం అయితే ఉంటుంది ఒక అర్థము ఒక ఆ అర్థాన్ని ఎదుటి వాడికి తెలుపుడు చేయటం కోసం మీరు శబ్ద ప్రయోగాన్ని చేస్తారు అటువంటి శబ్ద ప్రయోగములకు నిమిత్తములైన అంశములు నాలుగు కళలు ఆ నాలుగు ఇంట్లో ఏదో ఒకదాన్ని కొట్టుకుని మీరు శబ్దాలని ప్రయోగిస్తూ ఉంటారు ఆ నాలుగు ఏమిటి జాతి గుణము క్రియ సంబంధము ఈ నాలుగింట్లో ఇప్పుడు బ్రహ్మను శబ్ద ప్రయోగం చేత అస్థి లేక నాస్తి అని చెప్పాలి అంటే ఈ నాలుగింట్లో ఏదో ఒక కేటగిరీలో ఆ బ్రహ్మ పడాలి కానీ బ్రహ్మ ఈ నాలుగింట్లో ఏ కేటగిరీలోనూ పాడదు అని మనం ఆ చర్చ చేస్తూ ఉన్నాము శంకరులు బ్రహ్మ జాతి బా ్రహ్మ బ్రహ్మకి జాతి ఉండదు జాతి ఉండాలంటే ఒక కండిషన్ ఉంది అదేమిటంటే కనీసం ఒకటి కంటే ఎక్కువ ఉండాలి కనీసం రెండు ఉండాలి అప్పుడే జాతి అనేది ఉంటుంది గోజాతి ఉందనుకోండి కనీసం రెండు ఆవులో మూడు ఆవులో ఉండాలి సృష్టిలో ఉంటే వాటి అన్ని కలిపి ఒక జాతి అని మనం అంటాం ఒక స్పీషీస్ తర్వాత జాతి అంటే స్పీషీస్ సో గోజాతి అన్నప్పుడు అనేక గోవులు ఉన్నప్పుడే గౌ అనే జాతిని బోధించే పదాన్ని ప్రయోగించటం సంభవం అవుతుంది బ్రహ్మలు కూడా రెండో మూడో నాలుగో ఐదో ఉంటే అప్పుడు జాతి వాచిక పదంతో బ్రహ్మని బోధించటం సంభవం కానీ బ్రహ్మ ఎందు జాతి లేదు బ్రహ్మ ఇట్ ఈస్ ద వన్ విథౌట్ ద సెకండ్ వన్ విథౌట్ ది సెకండ్ కనుక బ్రహ్మయంలో జాతి అనేది పోసాడు కాదు తర్వాత జాతి అన్న పుట్టుక అనే అర్థం కూడా ఉండదు ఇది పుట్టింది ఒక వ్యక్తిగా పుట్టింది ఆ ఆ ఒక్క ఆవే పుట్టదు చాలా పులుతున్నాయి ఆ పుట్టిన ఆవులన్నీ కూడా ఒకే కోవకు చెంది ఉన్నాయి కాబట్టి దానికి జాతి అనే పేరు పెట్టారు బ్రహ్మకు పుట్టుక అనేది ఉండదు బ్రహ్మ కూడా పుట్టినట్లయితే మనుషుల్లో పుడితే మనుష్య జాతికి చెందినది దేవతలలో పుడితే దేవతల జాతికి చెందినది పశువులలో పుడితే పశు జాతికి చెందినది బ్యాక్టీరియాగా పుడితే బ్యాక్టీరియా జాతికి చెందినది అవుతుంది బ్రహ్మ కానీ బ్రహ్మకి పుట్టుక ఎందుకని అనాదిమత కనుక బ్రహ్మ జాతిని బోధించే పదము కొనసాగారు అతనది శబ్దవాచ్యము ఇప్పుడు అస్థి అన్నప్పుడు కహ అస్థి గౌహు అస్థి ఆలు గలదు ఇటువంటి ప్రయోగాల్లో ఆ గౌహు అనేది జాతిని బోధించే పదము ఉండాలి అప్పుడే అస్థి అనే పద ప్రయోగాన్ని మీరు చేయగలుగుతారు ఒకవేళ ఆ జాతి లేకుండా అలా కూడా అవుతుంది ఉదాహరణకి ఒకప్పుడు మాల్దీవ్స్ లో మాల్దీవ్స్ అని ఉండేట వాటిల్లో డో డో అనే ఒక ఆ పక్షి పేరు దోడో డివో డివో ఆ పక్షి ఒక రకంగా ఈ కోడిని కోరి ఉంటుంది టర్కీ చికెన్ ఆ స్పీసీస్ ఆ చెందిన పక్షి ఇట్ చీట్ క్లాస్ అక్కడ జన్లు ఆ దోడో పక్షిని పట్టేసుకుని వల వేసి బాణాలతో కొట్టి పట్టేసి లేకపోతే కుతాకీలు పట్టేసి లేకపోతే దానికి ట్రాప్లు పెట్టి దాన్ని పట్టేసి తినేసారు ఎవరికి చేపనే డోరోలు వాళ్ళు పట్టేయడం కాల్ చేసుకోవడం తినేయడం మన వాళ్ళు చికెన్ తినేసుకో అలా తినేసారు కొత్త డోరోలు మళ్ళీ దాన్ని ఏదో అంటారు ఏదో ఒక పెట్టి వాటిని మళ్ళీ వాటిని ఉత్పత్తి చేసి అలాంటి వ్యవస్థ చేయలేదు ఆ వ్యవస్థ క్యాచప్ అయ్యే లోపల వీళ్ళు తినేశారు మొత్తం ఆఖరి దోడో కూడా తినేస్తుంది ఇంకా దోడో పక్షి అనేది పుస్తకాల్లో మాత్రమే ఉన్నది అటువంటి సందర్భంలో మీరు ఏమని చెప్పచ్చు దోడో పక్షి నాస్తి అని చెప్పచ్చు వేరే ఇంకో పక్షి అస్థి అని ఈ బ్రహ్మ అంటే జాతి వాచక పదముకి అసత్ అసత్ సత్ అసత్ అస్తి అసత్ నాస్తి సో ఇటువంటి శబ్ద ప్రయోగాలు కుదురుతాయి కానీ బ్రహ్మ విషయంలో కుదారు ఇప్పుడు టేబుల్ అస్థి అంటారు నాస్తి అంటే ఏమంటారు అస్థి నాస్తి అనేటువంటి మాట కూద మెటర్ ఇస్తి సబ్స్క్రాట కాబట్టి అస్థి లే అనే ఒక పరిచ్ఛిన్నమైన వస్తువు సెన్స్ లో అస్థి ప్రయోగము పోసాడు ఓకే మీరు మామూలు ధోరణం అంటే అనొచ్చు లేదు తప్పేం కాదు కానీ నార్మల్ గా అస్థి శబ్ద ప్రయోగాన్ని జాతి వాచిక పదంతో కలిపి ప్రయోగిస్తారే ఆ విధంగా బ్రహ్మ విషయంలో ప్రయోగించుట పోసాడ నాపి గుణవతున ఉచేత నిర్గుణత్వాత్ బ్రహ్మయందు గుణముండదు గుణము ఉండదు గుణము ఉంది అంటే బ్రహ్మ జిన్నం అయిపోతుంది బ్రేక్ అయిపోతుంది మొక్కలు అయిపోతుంది గుణం పెట్టారు అంటే మొక్కలు అయిపోతుంది అంటే భేదం వచ్చేస్తుంది ఇప్పుడు ఆ గుణము అనేది దాన్ని ఏమంటానంటే వ్యావర్తకము అంట గుణము అంటే వ్యావర్తకము అదే జాతికి చెందిన మిగతా వాటి నుండి దీనిని సెపరేట్ చేసి చూపించటం కోసం బ్దాన్ని ప్రయోగిస్తారు గుణమును బోధించే పదమును ప్రయోగిస్తారు లైక్ వాట్ రెడ్ లిలీ అంట అంటే ఎం్ర దామర ఎర్రని కలువ అంట ఎర్రని ఎందుకు అలాల్సి వచ్చింది ఎర్రని అంటే గుణవాచక పదం ఆ గుణవాచక పదాన్ని ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది అంటే నల్లని కలువలు కొన్ని అందుకోసం వాటి నుంచి దీన్ని విడదీసి చూపించటం కోసం ఎర్రని కలువ అని ఎర్రని గుణవాచకాన్ని ప్రయోగించాడు పెద్ద కలువ అంటారు పెద్ద అనే గుణవాచకాన్ని ఏం ప్రయోగించాడు చిన్నవి కొన్ని ఉన్నాయి కాబట్టి పెద్ద అని అంటారు పరమాత్మ ఏ గుణములు ఉండవు పెద్ద పేచీ ఈ పేచీ పెట్టివాడు ఏమంటాడంటే పరమాత్మ యుడు గుణములు లేకపోతేలాగా ఆయన కరుణా సాగరుడు కదా కరుణ అనే గుణం కూడా లేదంటావా ప్రేమ అనే గుణం కూడా లేదంటావా దయా అనే గుణం కూడా లేదా భక్త పాలకహ అనే గుణం కూడా లేదా అని అడుగుతారు అని చూడండి ఇలాగే ప్రశ్న ఇస్తే సెంటిమెంట్ పెట్టాడు చూడండి తత్వాన్ని మాట్లాడదా అంటే సెంటిమెంట్ పెట్టాడు ఎప్పుడు కూడా లా గురించి మాట్లాడేప్పుడు సెంటిమెంట్ పెట్టకూ లా ఇస్ డిఫరెంట్ సెంటిమెంట్ ఇస్తుంది సెంటిమెంట్ అంటే లాజికల్ థింకింగ్ ని కొన్ని కళ్ళ మీద అనురూపంగా ఉంటుంది అది కూడా ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ బ్యూటీ కానీ సెంటిమెంట్ బేసిస్ మీద తత్వాన్ని నిర్ధారించ భూముత తత్వం సెంటిమెంట్ పెట్టకం సో పరమాత్మ కరుణామయుడు మనం ఎప్పుడన్నాము మనకి కరుణ ఆవశ్యకమై అర్జెంట్ గా కరోనా కావలసి పరమాత్మ కరుణామయుడు అని పరమాత్మ శత్రు సంహారకుడు అని అంటాం ఎప్పుడు మనం కొంతమంది శత్రువులు భాషించినప్పుడు శత్రు సంహారకుడు అంటాం సర్వాత్మ భావంలో ఉన్నవాడు పరమాత్మ శత్రు సంహారకుడు అని అందవు ఎందుకంటే శత్రువు అనేవాడే శత్రు సంహారకుడు అనే మాట కూడా వసలవు కాబట్టి పరమాత్మ యందు గుణము ఉన్నవి అని ఇది తెలివితేటలు కాదు అయితే వీళ్ళు అడిగారు ప్రశ్న పరమాత్మ గుణములు లేవు అని మేము అంటా ఉంటే గుణములు ఉన్నది అని నువ్వు అంటావు ఉపాసన కోసం పెట్టుకోవచ్చు గుణ ఉపాసనా సందర్భంలో పెట్టుకోవచ్చు పెట్టుకున్నది పెట్టుకున్నదే అది స్వస్వ స్వరూపం పెట్టుకున్నది స్వరూపం అవుతుందా ఇప్పుడు మెడలో ఓ బంగారపు ఆభరణం పెట్టుకు అది స్వరూపం అవుతుందా ఆ స్వరూపం పెట్టుకున్నది ఎప్పుడు పెట్టుకున్నదే ఇప్పుడు డల్ట ఇంప్లాంట్ చేయించుకు వస్తా అది స్వరూపం ఎప్పుడు పెట్టు పెట్టుకున్నది పెట్టుకున్నదే అది స్వరూపం అన్నడం ఎనీవే సో పరమాత్మ యొక్క గుణములు లేవు మనం ఉపాసన కోసం పెట్టుకోవచ్చు ఆయన కరుణ లేదు అని ఉపాసన చేస్తే మనకి కరుణ లభిస్తుంది కూడా కానీ అది పెట్టుకున్న గుణమే స్వతగా పరమాత్మ ఏంటో గుణములు ఉండవు అని అద్వైత వాళ్ళు వాదిస్తారు ఎందుకంటే గుణం అంటూ పెడితే అది ద్వైతంలో పడిపోతున్నారు దానికి ద్వైతంలో ఎవరన్నాడంటే కాదు గుణం ఉంటుంది అని పట్టుబట్టారు మారాలు చేశారు ఇప్పుడు అద్వైత వాళ్ళు ఉన్నారు గుణాలు ఉంటాయన్నావు కదా ఎన్ని గుణాలు ఉంటాయి చెప్పాలి పరమాత్మ ఏంటో ఎన్ని గుణాలు ఉంటాయో చెప్పు అంటే వాళ్ళు అనంత గుణములు అంటే వేదాంతులు అన్నారు నువ్వు మళ్ళీ జరిగిన తీరు మళ్ళీ మేము అన్నమాట వచ్చేవాయా అనంత గుణములు ఉండు అయితే అర్థమేటో తెలుసా గుణములు ఉండలే అని అర్థం ఆకాశముందు దిక్కుల భేదము ఉండును అన్నాడు ఒకడు అంటే ఆకాశ స్వరూపం తెలుసున్న అన్నాడు ఉండబో ఆకాశంలో దిగ్భేదము మనం పెట్టుకున్నదో తప్ప యథార్థంగా దిగ్భేదము ఉండదు అని ఆకాశ స్వరూపం తెలుసున్న వాడు అన్నారు అంటే కాదు దిక్కులు ఉంటాయి నువ్వు చెప్పి ఎన్నుంటాయో చెప్పి దిక్కులు నాలుగు ఉంటాయి అంతేనా నాలుగే ఉంటాయా కాదు ఎనిమిది ఉంటాయి ఎనిమిదేనా ఎనిమిదే ఉంటాయా మాకు ఎనిమిదే తెలుసు నువ్వు ఎనిమిది దిక్కుల్లో రెండు దేవతలను పూజిస్తున్నావు అంటే మంచిది వచనావంతం చేసుకున్నప్పుడు ఎనిమిది దిక్కులు ఎనిమిది దేవతలు అంతవరకు బాగానే ఉన్నాయి ఎప్పుడైనా దిక్సూచి చూసారా దాంట్లో పదహారు ఉంటాయి పదహారు ఏంటి కర్మ ఇంకొంచెం మోస్ట్ సోఫిస్టికేటెడ్ ఉంటే ముప్పై ఉంటాయి ముప్పై రెండు ఏంటి కర్మ ఉంటాయి టూ పవర్ యాన్ ఉంటాయి టూ పవర్ యాల్ అంటే టూ అంటే నాలుగు టూ క్యూ ఎనిమిది టూ పవర్ ఫోర్ సిక్స్ అలాగే టూ పవర్ N n ఎంత ఎంతైనా అవసరం అంటే ఆకాశంలో అనంతమైన దిక్కులు గలవు ఇంటే అర్థం ఆకాశంలో దిక్ విభాగము లేదు దీన్నే ఒక ప్రశ్ని పను ది ఎక్స్ట్రీమ్స్ లుక్ అలా పరమాత్మ ఎందుకు గుణములు లేవు అన్న అనంతమైన గుణములు గెలవు అన్న ఒకట ఇంకా భాష మాత్రమే పరమాత్మ ఏదో గుణములు లేవు అంటే అర్థమేమిటి పరమాత్మ ఎందు ఇతర వ్యావర్తక ధర్మం అనేది ఏది లేదు అనగా పరమాత్మ కంటే ఏది లేదు అది నిర్గుణం అనంత గుణములు అంటే పరమాత్మ ఎందే అన్ని పరమాత్మ ఎందే ఉన్నాయి పరమాత్మ కంటే భిన్నంగా ఏది లేదు అదే అయింది అవ్వ పేరే ముసలమ్మ అవ్వ అందామా ముసలమాందామా అని దాని మీద పేచి మీ ఇష్టమే కాబట్టి ఎనివే కొంచెం టెక్నికల్ డిస్కషను అనంత గుణ సంపన్నహాన్న నిర్గుణాన్న ఒక్క పేరు అంటే కొంతమంది అంటారు అనంత కళ్యాణ గుణ సంపన్నహాన అంటే మళ్ళీ గుణాల్లో కూడా మంచి గుణాలు చెడ్డ గుణాలు దేవుడి ఎందు అన్ని మంచి గుణాలు ఉంటాయి చెడ్డ గుణాలు ఉండవు మరి చెడ్డ గుణాలు ఎలాంటి ఉంటాయి దేవుడి ఎందు కళ్యాణ గుణములు రాక్షసుని ఎందు లేకపోతే డెవిల్ వాడి ఎందు దుష్ట గుణములు ఉండు అంటే మీకు పర్మనెంట్గా డివిజన్ వచ్చేసింది చూడండి అంట పర్మనెంట్ డివిజన్ అది ఆ రకమైన ఆలోచన చాలా తప్పు అండి అది మీరు అన్ని రెలిజియన్స్లను కనపడుతుంది అదే అదే కారణం కాదు స్పిరిచువల్ కాదు ఇట్ ఈజ్ రెలిజియస్ యాటిట్యూడ్ అలాగా వెడగొట్టి అలా పెట్టడం ఇట్ నాట్ స్పిరిచువల్ కాబట్టి గుణశబ్దముతో పరమాత్మను చెప్పడానికి వీలు నిర్గుణత్వ నాకు క్రియాశబ్ద వాచ్యం పరమాత్మని ఏదైనా ఒక క్రియతో మీరు వర్ణించవచ్చు కదా జనార్దన జనాన్ని అర్ధయతి పీడయతి అయితే జనార్దన అర్ధ పీడాయా యా వస్తుంది సురాగులు కాబట్టి పీడిస్తాడు జనులను పీడిస్తాయో పాపం జనాలు అందరినీ పీడిస్తూ ఉంటాడా అదే అదేమిటంటే అది బాగుండదుగా వెళ్ళడానికి కాబట్టి ఏం చేస్తామంటే ఆ జన్మలకు విశేషం అంటే దుష్ట జన పీడై ఇప్పుడు సరిపడిందిగా దుష్ట జన్యులను పీడించు వాళ్ళు అంటే భగవంతుడు ఏదో ఒక కర్మ చేస్తున్నాడన్నమాట కదా అది భగవంతుడు అలా కర్మలను ఆ కర్మలను బట్టి భగవంతుడిని మనం వర్ణించుకుంటూ పోవచ్చు అష్టోత్తర శతనామావళి లేక సహస్రనామావళి చదివినట్లయితే దాంట్లో అన్ని కర్మలు ఉంటాయి సో భండాసుర నిసూదనాయ నమ చండముండాసుర నిషూధిన్య నమ అంటే దేవీ స్తోత్రము కూడా అలా ఉంటాయి కృష్ణ అష్టోత్తరంలో కంస నిసూదనాయ నమ ఇదో అలా ఉంటాయి అంటే కంసుల్ని సంభవించినవాడా గజాసురుణ్ణి సంహరించిన వాడా అంటే ఇలా ఇవ్వండి ఇవన్నీ కూడా ఉపాసన కోసం వచ్చిన వ్యవస్థ తప్ప పరమాత్మలో స్వతహాగా ఆయన ఎందు కర్తృత్వము ఉండదు ఆయన ఎందుకు క్రియ ఉండదు ఇప్పుడు ఈ సృష్టి ఎవరు చేశారని అడిగారు అడిగితే భగవంతుడు చేశారని చెప్పారు అలాగే మీరు అభ్యుపగమ్యవాదం అన్నారు జన్మార్ద్యశ్వేత అనేది అభ్యుపగమ్యవాదం వేదాంతలు ఇలాగే ఉంటారు జన్మార్ద్యశ్వేతకే అసలు పెట్టారు దాన్నే అర్ధుగమ్యాలో పడేశా అంటే ఈ జగత్తునంత సృష్టించి పాలించి ఉపసంహారం చేసేవాడు భగవంతుడు అన్నారు అంటే మరి మూడు పెద్ద పెద్ద పనులు మూడు చేస్తున్నాడు కదా అంటే చూడు అలా ఊరికే మాట్లాల్సింది చెప్పే అన్నారు ఎందుకంటే ఈ జగత్తు అనేది మిథ్య నిథ్యను ఊరికే సృష్టించి మరి మిథ్య అయితే భగవంతుడు జగత్తును సృష్టించటం లేదు అని చెప్పచ్చు కదా నువ్వు మరి జగత్తును సృష్టిస్తున్నాడు అని నువ్వు చెప్తున్నావు అంటే భగవంతుడు జగత్తును సృష్టించటం లేదు అని కనుక చెప్తే వీడేం చేస్తాడు ఇంకొక లో సృష్టిస్తున్నాడనుకుంటారు పరమాణవులు సృష్టిస్తున్నాయని ఒకడు అనుకుంటారు ప్రధానమైన ఒక జడవస్తువు అది సృష్టిస్తోందని ఇంకొకడు అనుకుంటాడు దిగ్బై అనే అది సృష్టిస్తోందని అనుకుంటాడు ఇదేమీ కాదు శూన్యమే సృష్టిస్తోందని మరొకడు చెప్తాడు ఇది కాదు అని ఏవో రూపాలు పెట్టుకునే ఆ రూపం సృష్టించింది అని చెప్పి వాళ్ళు ఉంటారు ఇటువంటి ఇతర దోష దృష్టి అన్నిటినీ నిరాకరించుటొకై పరమాత్మయే ఈ జగత్తును సృష్టిస్తున్నాడు అని అభ్యుపగమ్యవాదం అభ్యుపగమ్య అంటే ఒకే పాయింట్ ఒక స్టాండ్ పాయింట్ ని ఇట్ ఈజ్ అన్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్డ్ ఫ్రమ్ ఏ స్టాండ్ పాయింట్ అభ్యుపగమ్య అంటే ఒక స్టాండ్ పాయింట్ తోటి అలా చెప్పింది తప్ప అప్సల్యూట్ కాదదు అప్సల్యూట్ ఏమిటంటే జగత్ అనేటువంటి ఈ ఇచ్చాతత్వానికి సృష్టించు ఉండదు లయంగా ఉండదు ఇప్పుడు మీరు సినిమాకి సినిమాని ఎవరు సృష్టించారు ఎవరు లయం చేశారు అంటే సినిమా నిర్మాత సృష్టించారు ఆయన పేరే నిర్మాత ఆయన పేరు నిర్మాత ఆయనే సృష్టించాడు ఇంకా చాలా అనుకుని ఆయనే దాన్ని ఆపేశాడు అని మేడు అంత యుద్ధమాట వలస దర్శకులు అని ఒక పేరు పెడతాం నిర్మాత అని నిర్మాత అంటే నిర్మాణం చేసిన వాడు దేన్ని దేన్ని నిర్మాణం చేశాడు ఏదో ఎన్నో వరకులో అనుకున్నాడు అంటే రోడ్డు అలాంటిది కాదు సినిమా సినిమాని నిర్మాణం చేయడం అంటే ఇది వాడు ఇంతకీ వాడు దేనిని నిర్మాణం చేసినట్టు ఏ దేనిని నిర్మాణం చేశాడు ఊరికే మాట నిర్మాత నిర్మా ఈయన నిర్మాత కాదు అన్నారనుకోండి అప్పుడు మీరే వస్తుంటారు ఒకసారి మీరు అనుకుంటారు మీరు అలా అనుకోకుండా ఉండడం కోసం నిర్మాత ఫలానవారు అనేస్తే ఓ పనే ఈయన అభ్యుతగమ్య నేను ఎందుకునో మొదలుపెట్టి చెప్పాను అంటే ఈశ్వరుని ఎందుకు కర్తృత్వము ఉండదు క్రియా సంబంధము ఉండదు అంటే మంచి పాయింట్ దాన్ని చిన్న పూర్వపక్షం చేసుకుని నేను చెప్పా మరి సృష్టి చేసింది ఎవరు అని మీరు అడుగుతారేమో దానికి సమాధానంగా చెప్పారు దీన్ని గీతలో మీకు ఒక చిత్రమైన వాక్యము గల ఈ జగత్తుని సృష్టించింది ఎవరు అని అడిగాడు అర్జునుడు నేనే రా అన్నా నేనే రా బావాలని శ్రీకృష్ణుడు చెప్పాడు సస్య కర్తారమతి మాం విద్ధి దాని కర్తను నేనే నువ్వు తెలుసుకో అయితే దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ నువ్వు తెలుసుకోగలిగితే ఇంకొక చిన్న మాట కూడా ఉంది అదేంటి అకర్త నేను కర్తను కాదు ఎందుకండి కర్తను అంటూ మళ్ళీ కర్తను కాదు అని వెంటనే దాన్ని కాదని అలాగే ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎందుకో తెలుసునా అవ్యయం అకర్తారం అవ్యయం కర్తగనికైతే దేవుడు కర్తగనుకైతే ఏమవుతాడో తెలుసిన ఖర్చయిపోతాడు కర్త ఖర్చైపోతాడు ఎందుకంటే కర్త ఎందుకు వికారం వచ్చేస్తుంది ఇప్పుడు ఇంజులు ఉందండి ఇప్పుడు ఇంజను దాంట్లో పిష్టం ఉంటుంది ఆయిల్ పోస్తూ ఉంటారు ఆ పిస్తను కదులుతూ ఉంటుంది చక్రాలు తిరుగుతూ ఉంటాం దాని బతుకు ఏమిటి దాని పరిస్థితి ఏమిటి ఐదేళ్ళు పదేళ్ళు అయినప్పటికీ ఏమవుతుంది అది ఈ దేహము మనస్సు ఈ అనేక అనేకములైన క్రియలను చేసి చేసి చేసి పెట్రోల్ పోస్తూ ఉండడం క్రియలను చేస్తూ ఉండడం పెట్రోల్ అంటే ఆహారం క్రియలను చేసి చేసి చేసి ఏమవుతాడు మట్టిలో కలిసిపోతాడు బే కర్తృత్వం అనేది వికారము అది వికారాన్ని కలిగిస్తుంది మీరు ఏదైనా ఒక కర్త ఒక పని చేశారంటే అది మీయందు వికారాన్ని కలిగిస్తుంది ఆ వికారములు కలిగి కలిగి కలిగి నశేది కాబట్టి పరమాత్మ యందు కర్తృత్వము ఉండదు అకర్త అనిచేతనే పరమాత్మ అవ్యయం అవినాశి అని తెలుసుకోవాలి కాబట్టి పరమాత్మయే చేశాడు అని ఎందుకు చెప్తానంటే మరొకళ్ళు చేశారని భ్రమపడకుండా ఉండడం కోసం అలా చెప్తారు ఇప్పుడు ఏదైనా శుభం కలిగిందనుకోండి అంతా ఈశ్వరుని కృప అని అంటారు అలా ఎందుకంటానంటే వీళ్ళకి ధర్మము అహంకారము లేకుండా ఉండడం కోసం అంటారు అంతే తప్ప వీళ్ళు వచ్చి చేసి వెళ్ళాడని కాదు అలా కాదు ఇప్పుడు పోతన్న గారు భాగవతం పోతన్న గారు పోతన్న గారు రాశారు కానీ ఆయన ఏమన్నాడు పలికించడు వాడు రామభద్రం అన్నాడు నేను పలకట్లేదయా పలికించి వాడిని చూసుకోను ఆయన రాముడు పలికించాడు అని అన్నాడు దీన్ని మొత్తం భాగవతాన్ని మొత్తం భాగవతాన్ని రాముడు పలికించాడు అయితే ఆ భాగవతంలో పద్యం ఒక పద్యం ఆయన పద్యం రాయడం ఓ పదం రాసే ఓ పాదం రాసేపటికి ఇంకా ముందుకి తోచలేదని ఇంక వెళ్ళాయలో తెలియలేదు తెలియకపోతే విసిగెత్తిపోయి ఇంతట్లోకి మధ్యాహ్న సంధ్యావనం సమయం నది తా స్నానానికి వెళ్ళి నదిలో స్నానం చేసి మధ్యాహ్న సంధ్యావనం చేసుకుని వాపసు వచ్చారు ఈ లోపల ఒక యంగ్ మ్యాన్ చక్కగా నామాలను పెట్టుకుని వచ్చి ఎవరంటే కోటమ్మ గారు ఉన్నారా అని అమ్మగారిని లేదండి లేరు ఇప్పుడే కలవకు స్నానానికి నదికి స్నానానికి వెళ్ళారు మీరు కూర్చోండి అదుగు మీదే కూర్చోండి వచ్చేస్తారు అని కూర్చో ఆయన చెప్పేసి ఆవిడ లోపల వంట పనికి వెళ్ళిపోతారు అక్కడ ఆయన సగం పూర్తి ఒక పాదమే రాసిన పద్యం ఉంది ఆ పద్యాన్ని మిగతా మూడు పాదాలు ఈయన రాసేస్తారు ఈ లోపల పోతంగ గారు స్నానం పూర్తి చేసుకుని వచ్చేప్పటికి ఇతరులు వెళ్ళిపోతారు మామూలుగా ఇంట్లోకి వస్తేనే ఎవండి ఆయన బయట కూర్చోమన్నాను ఎవడో అన్ని మాయమొచ్చాడు మీకోసం అని భార్య చెప్తుంది నాకు ఎవరో అనుకోలేదు ఎవరు చూపించి ఎక్కడా అంటే అక్కడ ఉండదు సరే వచ్చాడు మరి వెళ్ళిపోయాడేమో అనుకుంటాను ఈ లోపల ఆయన భోజనం వెళ్దామని ఆ పద్యం తర్వాత మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుని రాయిచ్చులే అని ఆ కాలపత్ర గ్రంథాన్ని ముగిపోతుంటే పద్యం పూర్తి అయిపోయి ఉంటుంది అయ్యో ఆ వచ్చినవాడు కూర్చుని పద్యం పూర్తి చేశాడు చాలా అద్భుతంగా పూర్తి చేశాడు ఉదయమంతా నేను పూర్తి చేయలేకపోయిన పద్యాన్ని ఆయన వచ్చి పూర్తి చేసేసాడు ఇంటికే వచ్చింది ఎవరు ఎలా ఉన్నాడు అంటే నేల మేఘ శ్యామం మేఘవర్ణాన్ని కలిగి ఉన్నాడు అలాగా అయితే కొంత నామం కూడా ఉందా ఉంది అయ్యో ఆ భగవానుడే వచ్చి పద్యాన్ని రాశాంతం అని ఇది ఒక ఈ కథ కనుక మీరు స్వీకరిస్తే ఏమి ప్రారంభమేమొస్తుంది ఆ ఒక్క పద్యం ఏముడు రాశాడు మిగతా పద్యాలని పౌతమ్మ రాశాడు అని అవునా అది శోభయా పౌతమ్మకి శోభయాది అంటే అది ఇలాగంటే బంకం స్టోరీస్ ని పట్టుకోకూడదు వేరీ డేంజరస్ స్టోరీస్ మీరు పద్యాలు రాసుకుంటే ఆయన నుంచి పద్యాలు రాశాడు అంటే క్యా బాధ నేనంటాను అసలు మొట్టమొదట వాక్ వాచ వాచోహ వాచ్యం ప్రాణస్య ప్రాణ నేను మాట్లాడుతున్నాను అంటే ఆ వాయింద్రియము యొక్క వ్యాపారంలో లేకపోతే ఉండే ప్రాణశక్తి ఆ ప్రాణమునకు మూలంలో ఉండే చైతన్యం అది పరమాత్మ అలా అర్థం చేసుకోవాలి కానీ మొత్తం అన్నీ నేనే రాశానండి అది ఒక్కటి మాత్రం భగవంతుడు దాశాడు దాంట్లో ప్రథమ పాలం మళ్లీ నాదే ఈ రకమైన బట్వారా బట్వారా అంట బట్వారా అంటారా బంట్వారా అలా చేయకూడదు తప్పదు ఏదో తెలియక భక్తి స్ఫోరకంగా ఉంటుందని పద్యాలు ఇలాంటి చెప్తే అది అది ఒక రకమైన భక్తికి సపోర్ట్గా ఉంటుంది బట్ దానివల్ల కొంత హాని కూడా ఉంటుంది రాంగు నోషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి భగవంతుని ఎందుకు కర్తృత్వము ఉండదు ఆయన ఎందుకు కర్తృత్వం ఇది పెద్ద పారాడాక్స్ మీరు తెలుసుకోవాల్సిన ప్యారాడాక్స్ ఇప్పుడు ఈ ప్యారాడాక్స్ మీరు సెటిల్ చేస్తే నేను ప్యారాడాక్స్ మీకు ఇస్తా దాన్ని మీరు సెటిల్ చేస్తే ఇప్పుడు నేను లేవనెత్తిన పారాడాక్స్ నేను సెటిల్ చేస్తా అది ఎలాగంటే ఎలక్ట్రిసిటీ ఇలా జరగదా తిరుగుతుందా తిరగదా మీరు చెప్పండి తిరుగుతుందా తిరగదా తేడా కాదు కానీ అది ప్యారాడాక్స్ ఈ పారాడాక్స్ మీరు సెటిల్ చేయండి నేను నేను లేవగత్తిన పారాడాక్స్ ఇవేసి చేస్తా అసలు వేదాంతము అర్థం చేసుకోవడము అంటే ఇలాంటి పారాడాక్స్లు కొన్ని ఉన్నాయి వాటిని అర్థం చేసుకోవడమే వేదాంతము అర్థం చేసుకుంటా అందులో నా గీత బాగా నేను స్టడీ చేసేసాను అన్నానంటే ఆయన రెండే ప్రశ్నలు కష్ట కర్తారమే మాం విద్య కర్తారం అవ్యయం అది ఏదో అది మొదటి ప్రశ్న మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాన్ని అది తరువాత ప్రశ్న మత్స్థానే అన్నాడు మీరు మత్స్థానే అనుకోవడం మస్తానా అన్నట్టుగా అనుకోడు మత్స్థాని సర్వభూతాన్ని నత్స్థాని భూతాన్ని ఈ రెండు ప్యారాడాక్స్ మీరు షటిల్ చేయండి ఇంకా నీకు గీత అర్థమైతే ఈ రెండు షటిల్ చేయకుండా మీరు ఎంత వేరంగితం చేసినా మీకు గీత తెలిసినట్టు కాదు పారడాక్స్ పారాడాక్స్కి తెలుగు అనువాదము విరోధం కాదు విరోధం అంటే కాంట్రడిక్షన్ అనువాదం విరోధం పారడాక్స్ కి అనువాదము విరోధాభాసము విరోధం కాదది విరోధాభాసము కాబట్టి వేదాంతంలో ఇటువంటి విరోధాభాషలు ఉంటాయి ఇక్కడ పరమాత్మందు రకమైన క్రియా లేదు ఆయన జ్ఞానస్వరూపుడు జీవుడితో కూడా ఒరే జీవా నీవు కర్తలు కాదమ్మా నీ ఎందుకు క్రియ లేదు ప్రకృతి ఎందే క్రియ ఉంటుంది నీ ఎందుకు క్రియ ఉండదు ప్రకృతే గుణి సర్వశ అహంకార విమూహాత్మ కర్తాహముకు మ్యతే జీవుని ఎందుకు క్రియ ఉండదు జీవుడు చేతను చైతన్యంలో క్రియ ఉండదు చైతన్యం ప్రకాశింపజేస్తుంది తప్ప చెయ్యదు చెయ్య ప్రకాశింపజేది చైతన్యం కాదు చేసేదాన్ని ప్రకాశింపదు తుడిచేది చీపుడు కానీ తుడవడానికి కావాల్సిన వెలుగునిచ్చేది దీపం దీపం చీపుడు చేసే పని చేయదు కాబట్టి జీవుడి విషయంలోనే కర్తృత్వం లేదు అలాంటిది పరమాత్మ విషయంలో కర్తృత్వం ఉంటుందా కాబట్టి పరమాత్మను క్రియావాచక పదముతో వ్యాఖ్యానించుక సరికాదు నిర్గుణ పరబ్రహ్మ విషయం ఏం చెప్తున్నాం ఉపాసనా సందర్భంలో ఎలాగో ఉంటాయి నేను ముందే మనం చేశాను ఉపాస బ్రహ్మ కాదు బ్రహ్మ ధ్యేయ బ్రహ్మ అంటే నిరూపణము ఇలాగే ఉంటుంది చాలా అప్సరిగా ఉంటుంది కాంప్రమైజింగ్ గా ఉండదు సో పరమాత్మయందు నిష్క్రియుడు గనుక అంటే పరమాత్మయందు క్రియా సంబంధము ఏ రూపంగానూ ఉండదు అంటే క్రియా సంబంధము అనేక రూపాలుగా ఉంటుంది కర్త కర్మ కరణము అప సంప్రదానము అపాదానము ఆధారము అనే ఆరు రూపాలుగా క్రియా సంబంధము వస్తువులకి ఉంటుంది ఈ ఆరు రూపాలుగా కూడా పరమాత్మకు క్రియా సంబంధము లేదు సో నిష్క్రియత్వ కాబట్టి క్రియలను బోధించే పదములను పరమాత్మ ఎందు ప్రయోగించుట పోస్తాడు నిష్కలం నిష్క్రియం శాంతం శృత అలా చెప్తోంది పరమాత్మ నిష్కలా నిష్కలం పూసిన బ్రహ్మ కదా అంటే కళ అంటే అవయవ కళ అంటే ముక్కలు ముక్కలనే కళ అంట సో చంద్రుడు పదహారు కళలు గెలవాడు అంటే అర్థమేంటి పదహారు ముక్కలు గెలవాడు అర్థం ఏదో గొప్ప అనుకుంటాను పదహారు ముక్కలు ఉన్నాయి ఆ ఇదిలో రోజుకో ముక్క గొప్పలు పోతూ ఉంటుంది మళ్ళీ రోజుకో ముక్క గొప్పనే యాడ్ అవుతూ ఉంటుంది ఒక అందమైన కల్పన